అయితే ఈ జ్ఞానము మూడు రకాలుగా ఉంటుంది వికృత జ్ఞానము సంస్కృత జ్ఞానము సంస్కృత జ్ఞానం అంటే భాష జ్ఞానం అని కాదు సంస్కరింపబడిన జ్ఞానము శుద్ధ జ్ఞానము మూడు రకాలు వికృత జ్ఞానము అంటే సమాజంలో జనులు ప్రాపంచికమైన అనుభవాల కారణంగా ఏవో కొన్ని అభిప్రాయాలను కలిగి ఉంటారు వాటికి జ్ఞానము అనే పేరు చలామణిలో ఉంటుంది అది వికృత జ్ఞానము దృష్టాంతం ఏమిటంటే ధనము అధికంగా ఉన్నట్లయితే మనము ఎక్కువ సుఖాలని పొందగలుగుతాము అనే జ్ఞానం అది జ్ఞానం ఏం కాదు అజ్ఞానం అది కానీ అది జ్ఞానం అని అనుకుంటూ ఉంటారు కదా మరి అటువంటి జ్ఞానానికి వికృత జ్ఞానము అని పేరు ఎందుకంటే ధనం అధికంగా ఉంటే సుఖాలు ఎక్కువ రావు ధనం అధికంగా ఉంటే వెళ్ళి కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది సుఖాలు కాదు వచ్చేది అయితే మరి జనాలు తెలుసుకోరు అర్థం అనర్థం భావయ్య నిత్యం మీరు ఎక్కడో యాభై లక్షల కోట్లు సంపాదించేదో రకంగా వాళ్ళ ఆఖరిలో పెట్టారంటే ఇంకా మీరు నిద్రపోవాలంటే ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్రపడాలి ఇంకా నిద్ర పడదు నార్మల్ న్యాచురల్ నిద్ర న్యాచురల్ భోజనం ఏమి ఉండవు ఇంకా అన్ని అన్ న్యాచురల్లో పడిపోతారు చాలా తొందరగా హార్ట్ బీట్లో వస్తాయి అంచేతనే ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు ముందేమో చెన్నపల్లిలో ఎక్కడికి జైలుకి వెళ్ళి అక్కడి నుంచి మిమ్స్కి వెళ్తారు అది అది ఎందుకంటే జీమ్స్ లో కూడా కార్డియాలజీ సెక్షన్కే వెళ్తారు ఎందుకంటే ఆ దారి అలాంటి దారి అర్థం అనర్థం బావయ్యనిచ్చ కాబట్టి డబ్బు బాగా మూటగడితే సుఖాన్ని పొందవచ్చు దీంట్లో ఈ దీంట్లో విద్వరం ఏంటంటే డబ్బు మూట కడితే శుభ్రం లేదో ప్రాపంచికం వరల్డ్ ఈ థింక్ అయితే దాంట్లో విదూరం ఏంటంటే ఈ డబ్బులో కొంత దేవుణ్ణి కూడా దేవుడికి కూడా ఇచ్చేస్తే వాడు కూడా మన జేబులోకి వచ్చేస్తాడు అని అది దట్ ఈజ్ రియల్లీ టూ మచ్ దాన్ని ఎలా అర్థం సంథింగ్ అమేజింగ్ సో వెంకటేశ్వర స్వామి కూడా కోటో రెండు కోట్లో ఇచ్చేస్తే మనకి ఆయన కూడా మన ఆయన పక్షాన అయిపోతాడు క్యా బాత్ ఇమేజ్ హౌ డే రన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ ఇట్స్ ద శాడ్ సేదా ఆఫ్ హిందూ ఇన్స్టిట్యూషన్స్ ఎనీవే సో ఇది వికృత మని ధనము భోగములను సుఖాన్ని ఇస్తుంది వికృత జ్ఞానం అంటే శాడ్ శాగా అంటే ది వే ఇట్ ఈస్ ప్రజెంటెడ్ టు ది వరల్డ్ ధర్మం చాలా శుద్ధమైనది ధర్మంలో దోషమైనది లేదు బట్ ది వే ఇట్ ఈస్ ప్రజెంటెడ్ టు ది వరల్డ్ ఇట్ డజన్ లేట్ అస్ ఎనీ షైనింగ్ అందుకోసం అలా అన్నాను అస్టు ఇక సంస్కృత జ్ఞానము వికృత జ్ఞానంలో డబ్బు మీరు డబ్బేది పరమార్థం కాబట్టి లంచం పుచ్చుకున్నా సరే మొత్తానికి డబ్బు సంపాదించేయాలి అది వికృత జ్ఞానం సంస్కృత జ్ఞానం అంటే ఏమిటి ఇక్కడ కూడా డబ్బే ముఖ్యం డబ్బు భోగాల్నిస్తుందనే అంటాడు కానీ డబ్బుని మనం న్యాయబద్ధంగా సంపాదించాలి అంటాడు అది అది కూడా ప్రాపంచిక జ్ఞానమే కానీ కొంత సంస్కారం వచ్చింది న్యాయబద్ధంగా సంపాదించాలి అన్యాయం చేసి సంపాదించకూడదు కానీ సంపాదించాలి మూట కట్టాలి కానీ న్యాయబద్ధంగా దాన్ని సంస్కృత జ్ఞానము అంటారు శుద్ధ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది ఒక దృష్టాంతం తీసుకున్నావు కాబట్టి అదే దృష్టాంతాన్ని మూడు పరిస్థితుల్లో కొనసాగిస్తున్నాను శుద్ధ జ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే అర్థం అనర్థం భావయ నిత్యం నువ్వు ప్రతిరోజు నీకు గుర్తు చేసుకో డబ్బు మూటగట్టుట వలన నీకు నీకు హానియే గాని పరమార్థము లేదు అర్థము కామము అవి పురుషార్థాలుగా పరిగణింపబడినను అది యంగేజ్లో జీవితం ఆరంభంలో వాటికి కొంత స్టేటస్ ఇచ్చిన క్రమంగా ఆ రెండింటి నుంచి ధర్మంలోకి ధర్మం నుంచి మోక్షంలోకి మనిషి ముందుకు అడుగు వేయాలి కానీ అర్థకామాల దగ్గరే తగులుకుని ఉండరాదు కాబట్టి అర్థం అనర్థం భావయ నిత్యం అని కనుక మీరు గ్రహించినట్లయితే మీరే అక్కర్లేదు అందరూ మనందరం ఊరికే మాట వరసకి మీరే ఉన్నాను సో మనం ఆ సత్యాన్ని గ్రహిస్తే దానికి శుద్ధ జ్ఞానము అని అటువంటి శుద్ధ జ్ఞానమే వేదము వేదము శుద్ధ జ్ఞానము అనర్థం కాబట్టి మీరు మేము వేదం వల్లించలేదు అని మీరేం బెంగపెట్టుకోకల్లా మీరు శుద్ధ జ్ఞానాన్ని మీ స్వంతం చేసుకుంటే వేదాన్ని స్వంతం చేసుకున్నట్టే అవుతుంది ఇప్పుడు చంద్రుడు పరమేశ్వరుని యొక్క విభూతి అనే భావనని మీరు స్వంతం చేసుకుని ఆ భావనని ఒక ప్రేమగా ఈశ్వర భక్తిగా మీరు తీర్చిదిద్దుకుంటే అదే వేదమంటే వేదమంటే మంత్రాలు వెల్లించడం మాత్రమే కాదు అర్థం తెలియసినా తెలియకపోయినా ఏదో అలా పాట కింద వల్లించేసుకుంటూ పోతే వేదం అయిపోదు ఆ చంద్రుణ్ణి చూడగానే మనస్సు నిండా ఈశ్వర ప్రేమ కనుక మీకు పెళ్ళు బిచ్చినట్లయితే ఆల్రెడీ వేదం మీ ఎందు ఫలించినట్టు లెక్క అటువంటి శుద్ధ జ్ఞానము వేదం ఆ వేదంలో మళ్ళీ సామవేదము గానరస మాధుర్యముతో కూడి ఉన్నది కనుక దానికి విభూతి ఒక స్థానము వీయబడినది మి వాసవ దానికి వచ్చి లోపల భాష్యకారులు వేదానామితి వేదానాం మధ్య సామవేదోస్మి అయిపోయింది ఇంకంతకంటే ఎక్కువ ఏమి భాష్యకారులు చెప్పలేదు వేదానాం అనే షష్ఠీ బహువచనం కాబట్టి నిర్ధారణ షష్ఠి అని అంటారు అంటే మధ్యలో నేను సామవేదమునై ఉన్నాను మంచిది ఇక దేవాణం వాసవ అస్మి దేవతలందరిలో నేను ఇంద్రుడనై ఉన్నాను దేవతల్లో కల్లా నేను ఇంద్రుడిని మీరు పురాణగాథలు వింటే పురాణగాథల మీద బేస్ అయ్యి ఒక నిర్ణయానికి రావాలంటే ఇది వినడానికి కొంచెం విడ్డూరంగా అనిపిస్తుంది ఏమిటండి ఇంద్రుడు విభూతి ఇంద్రుడేమో వెళ్ళను కదా సరైనవాడు కాదు చాలా సరైన ఆలోచన లక్షణం గలవాడు కాదు అనేక సందర్భాలలో అయోగ్యమైన ప్రవృత్తిని కలిగి ఉంటాడు కదా సదా ముస్లిం లాంటివన్నీ పట్టుకునే విభూతంటారేమిటి అని ఎవరికైనా సందేహం కలగవచ్చు అంటే నా అభిప్రాయం సరైన వాడు కాదు జనాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు డిక్టేటరు ఇంద్రుడు కూడా అలాంటి వాడిగా మనకి కథలో చెప్తారు కాబట్టి అది ఎలాగా అంటే చూడండి ఇక్కడ ఈ సందర్భంలో ఇంద్రుడంటే వైదిక ఇంద్రుణ్ణిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ చెప్పిన శంకరులు కూడా అక్కడ ఎవరుస్తున్నారంటే అందరం దేవానాం రుద్రాదిత్యాదీనాం వాసవహా ఇంద్రోస్మి దేవతలు అంటే మీకు వేదంలో దేవతా గణములు చెప్పబడి ఉన్నాయి ఈ సకల దేవతలు ఆ పరమేశ్వరుని యొక్క అంగములే ఆ విధంగా వర్ణించారు ఆ విరాట్ పురుషుడు ఒకే పురుషం పరమేశ్వరుడికి పురుషుడు పేరు విరాట్ పురుషుడు పేరు ఆ విరాట్ పురుషుని అంగములే ఈ కూడా సో ఆ మీకు పురుష సూక్తము ఇత్యార్థుల్లో కూడా వర్ణింపబడుతుంది ఎనివే సో కానీ ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఇప్పుడు చెయ్యి అన్నారు అనుకోండి చేతికి ఉండే శక్తి వేరు కాలుకి ఉండే శక్తి వేరు కంటికి ఉండే శక్తి వేరు ఈ వివిధ శక్తులు ఎన్నో చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా నేను అనే మూలతత్వానికి చెంది ఉంటాయి అదేవిధంగా ఇంద్రుడు అగ్ని వరుణుడు ఆదిత్యుడు రుద్రుడు ఇంకా మూలంతమంది సూర్యుడు చంద్రుడు దుక్పాలకులు ఉన్నారు కుబేరుడు ఇత్యాది దేవతలు ఎంతోమంది ఉన్నారు వరుణుడు యముడు ఈ విధంగా మనకి పురాణంలో సారీ వైదిక మంత్రాలలో చాలామంది దేవతలు కనపడతారు ఈ దేవతలందరిలో ఇంద్రుడు సర్వోత్కృష్టమైన స్థానంలో ఉంటాడు ఆ ఇంద్రుడు నా విభూతియే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇంద్రుడు ఎందుకని విభూతి అంటే ఈ దిక్పాలకులు ఎంతమంది ఉంటారు ఎనమందుకుడు ఉంటారు ఎనిమిది దిక్కులను పాలిస్తూ ఎనమందుకుడు దేవతలు తూర్పు దిక్కుకి ఇంద్రుడు పాలకుడు దిక్పాలకుడు పశ్చిమానికి వరుణుడు దక్షిణానికి యముడు ఉత్తరానికి కుబేరుడు ఇంకా నాలుగు మూలలు ఉన్నాయి ఆ మూలలకి మీరు గుర్తు ఎందుకంటే ఆ మూలలు దేవత పేరుతోటే ఉన్నాయి ఆగ్నేయము అంటే అగ్నిదేవత నైరుతి అంటే నైరువృతి దేవత ఈశాన్యము అంటే ఈశానుడు దేవత ము అంటే వాయువు దేవత సో అష్టదిక్పాలకులు వచ్చారు చూసారా ఈ అష్టదిక్పాలకులలో సర్వో సర్వోత్తముడు ఎవరు ఇంద్రుడు ఎందుకో తెలుసు అండి అష్టదిక్కులలో తూర్పు సర్వశ్రేష్టము తూర్పు కూడా ఎందుకు శ్రేష్టము సూర్యుడు వేస్తాడు కాబట్టి సో ఆ విధంగా తూర్పు దిక్కు గొప్పది తూర్పు దిక్కుకి పాలకుడు కనుక ఇంద్రుడు గొప్పవాడు తర్వాత ఇంద్రుడు అంటే పరమేశ్వరునికే ఇంద్రుడు అంటారు వేదమంత్రాల్లో ఇంద్ర ఉపవ్రజ్యోవాచ వాక్యం ఉన్నది బ్రాహ్మణ వాక్యం ఇంద్రహ ఉపవ్రజ్య ఉచ ఉపవ్రజ్య అంటే దగ్గరకు వచ్చి ఉవాచ పలికెను ఎవరు ఇంద్రహ అక్కడ విద్యారణ్య స్వామి అదే భాష్యంలో దాన్ని సాయన భాష్యం అంటారు సో సాయనాచార్యులు అక్కడ భాష్యంలో ఇంద్ర అంటే పరమేశ్వర అని రాశారు కాబట్టి ఇంద్రశబ్దాన్ని ఈశ్వరునితో సమానార్థకంగా వాడతారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పురాణం దిగులు వచ్చేప్పటికీ ఆ ఇంద్రుడి యొక్క పరిస్థితి ఎంత దిగజారిపోయిందో మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరు పురాణ గాథకి అందులో ముఖ్యంగా ఇంద్రుడి గురించి లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి గాథల్ని మీరు పెద్ద ఎక్కువ వాటి ఎడవ పెద్ద మనస్సు పెట్టాల్సిన అవసరం లేదు మనస్సు పెడితే ఆ మనస్సు వికలమవుతుంది ఎందుకు మనం ఆరాధించే దేవత ఏమిటండి అది కొంచెం మనస్సు కొంచెం క్లేశాన్ని ఉంటుంది దానివల్ల ఉపకారం ఏముంది కాబట్టి ఇంద్రుడు అంటే వైదిక ఇంద్రుడినే మీరు మనస్సులో భావన చేయాలి ఐతరేయోపనిషత్తులో ఇతర ఉపనిషత్తును ఓపన ఉపనిషత్తు కలదు ప్రసిద్ధమైన ఉపనిషత్తు అది ఋగ్వేదానికి చెందిన ఉపనిషత్తు దాంట్లో ఇంద్రశబ్దానికి నిర్వచనం ఇచ్చారు ఏమని ఇదం ద్రష్ట అని నిర్వచనం ఇదం ద్రష్ట ఇదం అంటే ఇది ఈ జగత్తు ఈ జగత్తునంతరం ద్రష్ట సాక్షిగా దర్శించువాడు లోకసాక్షి లోకాక్షి ఎవరు పరమేశ్వరుడు ఇప్పుడు సూర్యుడంటే సూర్యుడు రూపంగా ఉన్న పరమేశ్వరుడేనండి ఇప్పుడు సూర్యుడంటే ఒక కిటికీ వంటి ఇప్పుడు కన్ను చూసుకోండా కన్ను లోపల ఉండి మీరు చూస్తున్నారంట మీరు చూస్తున్నారు కన్ను అంటే ఒక విండో అలాగే సూర్యుడు కన్ను ఈశ్వరుడు సోమ సూర్యాగ్నిలోచన సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఇంకో కన్ను కాబట్టి ఈశ్వరుడు చూస్తాడు కన్ను చూడదు కన్ను వెనకాలండి పురుషుడు చూస్తాడు పురుషుడు అంటే చైతన్యతత్వం చూస్తుంది కాబట్టి సూర్యుడు అనే కన్ను ద్వారా చూచేవాడు ఇంద్రుడు ఇదం ద్రష్ట ఈ లోకములంతరం కూడా దర్శించేటువంటి వాడు అనే వ్యుత్పత్తి దాన్ని వ్యుత్పత్తి అంటారు విగ్రహవాక్యం దాని ప్రకారంగా ఇద్రహ అవుతుంది ద్రస్ ద్రష్టాలో ద్రస్ మిగులుతుంది ఆ టాప్ అవుతుంది ద్రస్ మిగులుతుంది ఇదంధ్రహ అవుతుంది సో ఆ ఇదంధ్రహాన్ని ఇంకా కొంచెం వేదం ఏం చేస్తుందంటే కుదించింది ఇదంధ్రహ కలకడం కూడా కష్టం కాలేదు ఇదంధ్రహ అని కొంచెం కుదించింది కుదించి ఇంద్ర అని చెప్పింది సో ఇదంధ్రం సొంతం ఇంద్రే త్యాచక్షతే అది యథార్థంగా ఇదంధ్రుడు కానీ వేదం ఏం చేస్తుందంటే సరళం చేసి యాక్రోనింగ్ అంటారు మనం సరళం చేస్తాం అంటే కొంచెం సింప్లిఫై చేసుకుంటాం పేర్లు సో ఇప్పుడు సుబ్రహ్మణ్యం అని పేరు మన వాళ్ళు దాన్ని శుద్ధి అనో మణి అనో అలాగా దాన్ని యాక్రోనింగ్ కింద చేశారు నిజానికి అది శుద్ధి కాదు అది అది శుభ్రా కాదు శుభ్రా ఉంటే శుభు చేయొచ్చు అది శుభ్రా కాదు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే రాముని తోక క్రివరుణిట్లనియే అన్నట్టుగా అది రాముని తోక కాదది రామునితో కపివరు గిట్లనియే అని కదా అదేవిధంగా అది శుభ్ర కాదు సు సు బ్రహ్మణ్య అది మనం ఏం చేసే దాన్ని శుభ్ర ఆకారం మహాప్రాణవర్ణం ప్రొనౌన్స్ చేయడం కష్టం కాబట్టి దాన్ని డ్రాప్ చేసేయండి ఇంకేం మిగిలింది హా పోతే మిగిలింది మణ్య శుభ్ర మణ్య ఏమి శుభ్ర ఎదునో శుభ్ర అదే ఏదో సో అదే సంథింగ్ లైక్ దాట్ ఇదంధ్రహ అని ఉండగా దాన్ని క్లుప్తంగా ఇంద్ర అన్నారు కాబట్టి ఇంద్ర అంటే లోక సాక్షి అయిన ఈశ్వరుడు కాబట్టి శ్రీకృష్ణుడు దేవానామ శ్రీవాసవ తర్వాత మీకు ఇంకో రెండు ఇంకో మంత్రం ఉంది ఇది రుద్లేదునాయి ఇంద్రో మాయాభిస్కురుపీయతే వినుంటాను ఇంద్రుడు ఇంద్రహ ఇంద్రుడు పురు రూప ఈయతే అనేక రూపములు గలవాడుగా మనకు దర్శనమిస్తున్నాడు తెలియబడుతున్నాడు అనేక రూపములు గలవాడుగా అనేక రూపములు ఇంద్రుడికి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక్కడు కదా ఇంద్రుడు ఈ రూపములు ఎక్కడి నుంచి వచ్చాయంటే మాయ చేత మాయాభి అంటే మాయలా చేత మాయలు అంటే ఏ రూపానికి మాయ ఈ రూపానికి ఓ మాయా ఆ రూపానికి ఓ మాయ మాయా అంటే అవిద్య మీరు తత్వాన్ని తెలుసుకోకుండగా నామరూపములే సత్యము అనుకుంటే దానికే మాయా అని పేరు ఇప్పుడు ఉన్నది బంగారం ఒక్కటే ఈ ఆభరణాలు ఇవన్నీ కూడా కల్పితములు అనేసారనుకోండి అక్కడ ఇంకా మాయ ఏమీ లేదు కానీ బంగారము తత్వాన్ని విస్మరించి అయితే దాన్ని ఓవర్లుక్ చేసి దాన్ని ఉపేక్షించి ఇదిగో ఇది ఆభరణము ఇది ఎక్లస్ ఈ నెక్లెస్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది చూడమని ఇది పెట్టుకుంటే బాగుంటుంది ఏమిటి బాగుంటుంది ఏదో అభిప్రాయం సంథింగ్ అద్దంలో ఇమేజ్ బాగుంటుంది అద్దంలో ఇమేజ్ బాగుంటే మీకేమిటి ప్రయోగం మీరు బాగున్నారు కదా ఇంకా అద్దంలో బాగుంటే నేను బాగున్నట్టే సరే నేను బాగున్నాను అప్పుడేమిటి అవుతుంది అందరూ చూసి మెచ్చుకుంటారు ఏదో సంథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఇట్ అందుకోసం దీనికే మాయా అని ఇంకే నీకు మా ఇంట్లో చెప్తున్నా బంగారం దృష్టాంతంతో ఇక మాట వలసది బంగారం బంగారమే కానక్కర్లా ఇంకా అలాంటి దృష్టాంతాలు అనేకమచ్చు పైగా ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా బంగారపు ఆభరణాలు పెట్టుకుంటున్నారు అంతేకాదు సాధు సంతులు కూడా బంగారంతో మాలలోకి చేయించుకుని మెళ్ళ వేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చేసిన చెప్పిన దృష్టాంతం కేవలము స్త్రీలకి మాత్రమే సంబంధించింది కాదు సకల మానవులకి వర్తిస్తుంది కేవలం గృహస్థులకే అక్కర్లా అన్ని ఆశ్రమాల వారికి కూడా వర్తిస్తుంది అన్నట్టుగా కనపడుతోంది వాతావరణం వాటెవర్ సో మీరు ఒక కల్పన చేసుకుంటే తప్ప ఆభరణం అనేది అక్కడ రాదు ఒక కల్పన మీరు చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు బంగారంలో నెక్కువ ఉండదు లేస్తూ ఉండదు బంగారంలో అవే ఉండవండి బంగారం బంగారం అది ఎక్కువ కాదు లేస్తూ కాదు మనం కల్పించుకుంటే నెక్ లేస్ అవుతుంది అది మనం కల్పించుకుంటే ఆ కల్పనకే మాయా అని పేరు ఒకే పరమేశ్వరుడు ఆ అనేక మాయాశక్తుల కారణంగా అనేక రూపములుగా కనబడుతున్నాడు అని ఆ మంత్రానికి అర్థం కాబట్టి ఇంద్రహ అనేది ఆ పరమేశ్వరుని యొక్క పరమేశ్వరుణ్ణి నిర్దేశించేటువంటి ఒక పదము నిజానికి సకల దిక్పాలకులకు అధి అధిష్ అధిష్టాన స్థితిలో అధీషుడిగా ఉండేటువంటి ఇంద్రుడు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క విభూతియే మంచిది ఇక ఇంద్రియాణం మనశ్చాస్మి ఇది ఒక విభూతి ఇది చాలా గొప్ప విభూతి మనస్సు గురించి విభూతి మీ మనస్సు ఉన్నదే అది ఒక విభూతి ఎప్పుడు కూడా మనస్సుతో విరోధం పెట్టుకోకూడదు మనస్సును ఒక శత్రువుగా తీర్చి దిద్దుకోకూడదు మామూలుగా వేదాంతుల యొక్క యోగానికి హఠయోగానికి మౌలికమైన భేదం అదే హఠయోగంలో మనస్సుని లొక్కి దాన్ని తొక్కి అది దాన్ని నామో నిషాన్ లేకుండా చేసుకోవాలి అది కనపడకుండా చేసేయాలి దానికే నిరోధ యోగ చిత్త వృత్తి నిరోధ మనస్సు కదిలిందంటే సుత్తు పెట్టి దాన్ని నెచ్చను కొట్టేసి మళ్ళీ కదలకుండా చేసేయాలి నిరోధం చేసేయాలి ఎందుకంటే మనస్సు ఉంటే అన్ని సమస్యలే అంటే ఇప్పుడు ఏమైంది మనస్సు ఒక శత్రువై కూర్చుంది యొక్క ప్రక్రియ అలా ఉండదు అది హఠయోగ ప్రక్రియ అదే అది మంచిది కాదు అలా ఉండుకో మనస్సుని ప్రేమగా చూడడం అభ్యాసం చేయాలి లాలయ్యే చిత్త బాలకం దాన్ని ప్రేమించడం అభ్యాసం చేయాలి చిన్నపిల్లలు కొంచెం అల్లరి చేస్తారు అల్లరి చేస్తారని చెప్పేసి వాళ్ళని మొత్తం వాళ్ళ అల్లరి తగ్గిపోదు వాళ్ళు ముందుకెత్తిపోయి మరింత ఇండిసిప్లిన్గా తయారవుతారు కాబట్టి అన్ని సందర్భం డిసిప్లిన్ అంటే కొట్టేయడం కాదు కలాఠి పిచ్చి డిసిప్లిన్ అందరం డిసిప్లిన్ అనే ప్రధానికి అర్థమైతే నేర్చుకునుట జ్ఞానమును సంపాదించుట అని అర్థం డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ అనే మాట మీరు విన్నారా సో ఎంఎస్సిలో అవుతున్నానంటే వాట్ ఈజ్ యువర్ డిసిప్లిన్ అంటే కెమిస్ట్రీ అంటాడు అంటే ఇప్పుడు డిసిప్లిన్ అంటే కెమిస్ట్రీ కలుపుచుకుంటారు నా కాదు కెమిస్ట్రీ తెలుసుకుంటారు డిసిప్లిన్ అంటే నాలెడ్జ్ అని కాబట్టి పిల్లలని వాళ్ళని మనం అనుశాసనంలో ఉంచే సందర్భంలో కూడా తెలుపుడు చేయడం ద్వారానే అనుశాసనంలో ఉంచాలి కొంచెం స్ట్రామ్గా ఉండాలి ఎక్సెప్టింగ్గా ఉండాలి తెలుపుడు చేయడం ద్వారానే ఇప్పుడు ఐస్ క్రీమ్ వస్తమానూ కావాలనే పిల్లవాడు పేచిపెడుతూ ఉంటే నాన్న నువ్వు ఐస్ క్రీమ్ కొద్దిగా తీసుకో కానీ ఐస్ క్రీమ్ యొక్క పరిస్థితి ఏమిటి ఐస్ క్రీమ్ అంటే ఏమిటి అసలు దేనితో తయారు చేస్తారు అలా ఈ శరీరానికి దాని యొక్క ఆవశ్యకత ఎంత అది తక్కువ తింటే అవుతుంది ఎక్కువ తింటే అవుతుంది దానికి సంబంధించినటువంటి కొంత విజ్ఞానాన్ని ముందు మనం తెలుసుకుని ఆ పిల్లవాడికి అందజేసి ప్రయత్నం చేయాలి స్లోగా స్లోగా స్లోగా విజ్ఞానాన్ని కూడా ఇస్తూ అట్ ది సేమ్ టైం మీరు కొంచెం కంట్రోల్లో కూడా పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ వాడికి అందకుండా ఎక్కడెక్కడో పైన దాచిపెట్టి కొంచెం ఐస్ క్రీమ్ గురించి సమాచారం కూడా వాడికి అందజేయాలి నాన్న దాంట్లో రంగులు వేస్తారా ఆ రంగులు సరిగ్గా టెస్ట్ చేసినవి కావు అవి పెయింట్లో వాటిలో వేసే రంగులు కూడా వీటిని తీసుకొచ్చి వేసినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అది తింటే కడుపుకు మంచిది కాదు అని చెప్పితే పిల్లలు నేను తెలుసుకుంటాను డెవలన్ లో ఇట్ దాన్ని డిసిప్లిన్ అంటారు ఎప్పుడు కూడా డిసిప్లిన్ అన్నది జ్ఞానరూపంగా ఉండాలి తప్ప ఉండకూడదు మనస్సు కూడా అంతే లాలయ్యే చిత్త బాలకం చిత్తం అనేది ఒక పిల్లవాడి వంటిది దాన్ని లాలించి ఆలనా పాలనా చేస్తూ మనం అధీనంలో పెట్టుకోవాలి మనస్సు విషయంలో మనస్సును ఒక శత్రువుగా తీర్చి దిద్దుకునుట అది వేదాంతం పద్ధతి కాదటి సరే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు ఇంద్రియములు ఎన్నోన్నో ఉన్నాయి కదా ఆ ఇంద్రియములన్నింటిలోకి మనస్సు అనే ఇంద్రియము ఇంద్రియము అంటే ఒక శక్తికి ఇంద ఆ శక్తి మీరు సంపాదించుకున్నది కాదు ఆ శక్తి ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తే లక్ష రూపాయలు సంపాదించారు అనుకోండి అది మీ మీ పవర్ అది మనీ ఈజ్ పవర్ కదండి మనీ ఈజ్ పవర్ పైసా పైసా ఉంటే మీరు చెప్పిన మాట అందరూ వింటారు దానికి ఒక పవర్ ఉంది ఆ పవర్ మీరు సంపాదించారు అని అనుకోండికోండి తాత్కాలికంగా అలా అనుకోండి మీరే సంపాదించారు దాని కష్టపడి ఎగ్రీ కన్నుతో చూచుతా చూపు అది మీరు సంపాదించారా లేదు గివన్ మీకు ఇయ్యబడింది దత్తం దత్తం అంట దత్తం తీయబడింది దత్తం దత్త దత్తం సంస్కృత పదం కదా దత్తం తీయబడింది అది చెవి వీడి కోటేశ్వరులు ఉన్నాడు కోట్లు నేనే సంపాదించానంటాడు ఈ ప్రాసాదం నేనే కట్టాను అంటాడు బంగళా నేనే కట్టాను మరి చెవి వినికిడి అదే ఆయన సంపాదించాడా లేక దత్తమ్మ దత్తం రస దత్తం గంధ ధానము దత్తం చర్మానికి స్పర్శ జ్ఞానము దత్తం కాళ్ళకి నడిచే శక్తి దత్తం ఇవి ఈ శక్తులు ఉన్నాయి చూస్తారా వీటికి ఆధ్యాత్మిక శక్తులు ఉంటారు వీటిల్లో ఏ ఒక్కటి వీరు సంపాదించుకోలేదు ఇవన్నీ వీడికి ఇచ్చి పరమేశ్వరుడు ఇక్కడికి పంపించాడారే ఈ శక్తులన్నీ నీకు ఇస్తున్నాను నువ్వు వీటితోటి ఈ లోకంలో వ్యవహరించు ఆ శక్తులే పెట్టుబడిగా వీడు డబ్బు అని సంపాదించి ఇంకేవో శక్తులు వీడు కాబట్టి మనిషి దగ్గర ఇప్పుడు రెండు శక్తులు ఉన్నాయి ఒకటి వాడు సంపాదించుకున్న శక్తి ఒకటి వాడికి అసలు వెరీ బిగినింగ్ లో ఆరంభంలోనే ఈశ్వరుడిచ్చిన శక్తులు కొన్ని ఆ ఈశ్వరుని చేత ఇయ్యబడిన శక్తులకే ఇంద్రియములు అని పేరు ఇంద్రేణ దత్తం ఇంద్రియం ఇంద్రేణ దత్తం ఇంద్రియం ఇంద్ర అంటే ఈశ్వరు ఇప్పుడే అనుకున్నాం ఇంద్రుడి చేత అందుకే ఈశ్వరుని చేత ఇయ్యబడినది ఒకప్పుడు ఏమవుతుందంటే ఒక శక్తి మీకు ఇచ్చేసి ఇంకా దాన్ని మీరే కాపాడుకోవాలి మీరే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి అది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మెయింటైన్ చేయరు ఇప్పుడు ఆవు దానం చే గోదానం చేశారనుకోండి వాళ్ళే వచ్చి దానికి గడ్డి అది పెట్టి తవుడు అన్నీ పెట్టి పాలు పితికి మీకు అలా ఇవ్వరు ఇంకా మీకు ఆవు మీకు దానం చేసేస్తే దాన్ని పరిరక్షించుకుని పూచి మీదే దానికి కొంచెం ఆహారం పెట్టడం పాలు పితుక్కోవడం ఆ భోగాన్ని మీరు అనుభవించడం ఆ పని మీరు చేసుకోవాలి అంతేకాని దానం ఇచ్చిన ఆయన ఏమో వచ్చి కాలి పిచ్చికి పెట్టమని అనకూడదు కదా అలాగా ఉంటుంది కానీ ఈ ఇంద్రియములు అలా కాదు ఈశ్వరుడు పుట్టినప్పుడు ఇవ్వడమే కాదు వాటిని వీడు పోయి వీడిని గిట్టి వరకు వాటి మెయింటెనెన్స్ కూడా ఈశ్వరుడే చేస్తాడు ఇప్పుడు చూపుదండి చూపి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఈశ్వరుడు మెయింటైన్ చేస్తున్నారు కాదండి కళ్ళదోడు పెట్టుకున్న మేమే మెయింటైన్ కళ్ళదోడు చూపు ఉంటే కళ్ళ చూడండి కళ్ళ చూడబట్టి చూపు రాదు చూపు ఉంటేనే కళ్ళ చూడు చెవి ఉంటే మెషిన్ పెట్టచ్చు చెవే లేకుండా పోతే ఇంకా మెషిన్ ఉంది కాబట్టి ఆ ఇంద్రియములను ఇచ్చినవాడు ఈశ్వరుడు ఇంద్రియేణ దత్తం ఇంద్రియం ఇంద్రేణ దుష్టం ఇంద్రియం వాటిని మెయింటైన్ చేసేవాడు కూడా ఇంద్రుడే ఇంద్రియ అయితే ఈ ఇంద్రియముల ద్వారా వచ్చే జ్ఞానాన్ని పొందేవాడెవడు అది కూడా ఈశ్వరుడే అమ్మ బాబు ఇది చాలా సో ఇంద్రియము మాటలో చాలా గొప్ప అర్థము కూడా ఉన్నది ఇంద్రియము ఇప్పుడు ఇంద్రియాలు పది ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియము ఫైవ్ ప్లస్ నో ఆల్ దాట్ ఏకాదశం మనశ్చాత్ర ఈ ఇంద్రియముల సముదాయంలో పదితోటి సరిపడలేదంలో ఇంకోటి కూడా ఉంది పదకొండోది ఉంది ఏకాదశం అదేమిటి మన ఎక్కడుంది మన ఇంద్రియం ఎక్కడుంది కన్ను అంటే ఇదిగో కన్ను చెవి ఇదిగో చెవి కాళ్ళు ఇదిగో కాళ్ళు మనస్సు చూడు ఇంద్రియము అంటే తెలుసుకునేది ఇంద్రియం కదా ముక్కుతోటి మీరు గంధాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి గంధాన్ని తెలుసుకునేది ముక్కు రూపాన్ని తెలుసుకునేది కన్ను ఇంద్రియము రసాన్ని తెలుసుకునేది నాలుక ఇంద్రియము మరి ఇంక మనస్సు అనే ఇంద్రియము ఇది ఎక్కడుంది అంటే చూడండి సుఖమును దుఃఖమును మీకు తెలుసుకున్నాయా తర్వాత శరీరంలో నొక్కి కలిగిన కడుపుల పోట్లు వచ్చేయనుకోండి కడుపుల పోట్లు చేయనుకోండి మీరు సరిగ్గా భోజనం చేపట్టే కడుపుల పొట్లు వస్తాయి ఓవర్ ఈటింగు లేకపోతే సరిగ్గా పచ్చనము కానీ ఆహారం కనుక భక్షించినట్లయితే కడుపుల పొట్లు వస్తాయి కడుపులో పొట్లు ఇప్పుడు మీరు చెప్పండి మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కడుపులో పొట్లు ఏ ఇంద్రియం ద్వారా తెలుస్తాయి కన్ను ద్వారా తెలుస్తాయా చెవి ద్వారా తెలుస్తాయా ద్వారా తెలుస్తాయా ముక్కు ద్వారా తెలుస్తాయా చర్మం ద్వారా తెలుస్తాయా కానీ తెలుస్తాయి ేని ద్వారా తెలుస్తుంది మనస్సు అనే ఇంద్రియం ద్వారా తెలుస్తుంది సుఖదులు మనస్సు అనే ఇంద్రియం ద్వారా తెలుస్తుంది కాబట్టి మనస్సు అనే ఇంద్రియము మనకి కలదు స్పష్టంగా అయిపోతుంది కదా ఎందుకంటే ఐదింద్రియముల ద్వారా తెలియకపోయినా మనకి అనేకం తెలుస్తూ ఉన్నాయి మనస్సు ద్వారా అని ఒక ఇంద్రియం ఒకటి కలదు ఇప్పుడు కన్నుందనుకోండి ఇది బయట కనపడుతోంది బయటే ఉంది ఎదరో వాళ్ళని చెది ముక్కుది నాలుక చూపించ బాహ్యములన్నీ ఉంటాయి నిజానికి వీటికి బాహ్యేంద్రియములు అనిపేరు ఈ పదింటికి బయటే ఉంటాయి కంటే దేహానికి పైన ఉంటాయి అని కిటికీల లాగా కిటికీలు బయట ఉంటాయి ఔట్ అవుట్ సైడ్ ది హౌస్ కానీ మనస్సు లోపల ఉంటుంది బయట ఉండదు కాబట్టి ఇక్కడుంది ఇక్కడుందని అలా చూపించేందు లోపల ఉంటుంది లోపలంటే ఎక్కడ లోపలంటే అంతా ఉంటుంది అంతటా ఉంటుంది లోపల మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్పాట్ ఫిక్స్ చేసేయాలనుకుంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందనుకోకూడదు ఇక్కడ మనస్సు ఉండదు ఇక్కడ బ్రెయిన్ ఉంటుంది ది ఆర్ ఆఫ్ ది మైండ్ ఇక్కడ ఉంటుంది కానీ మైండ్ మటుకు ఇక్కడ ఉంటుంది ఇది వేదాంతుల యొక్క నిర్ణయం అంతేకాని వాళ్ళు బ్రెయిన్కి వేరే పేరు పెట్టుకున్నారు మస్తిష్కము అని పెట్టుకున్నాడు మస్తిష్కం ఎక్కడ ఉండదు ఇక్కడే ఉంటుంది కానీ మనస్సు వదుకు ఇక్కడ ఉంటుంది ఇంద్రియం పదకొండవ ఇంద్రియం ఈ పదింటి మీద అదే అజమాయిషీ చేస్తూ ఉంటుంది ఉంటేనే కంటుతో చూస్తే రూపం తెలుస్తుంది మనస్సు లేకుండా కంటితో చూస్తే రూపం తెలియదు అన్యక్రమణ అభూవం అంటే ఇలా చూస్తూ ఉంటాము కానీ ఎదుర్కొండా ఉన్న మనిషిని చూడడం మీ మనస్సు ఎక్కడో ఉంటుంది అంటే చూపుంది మనిషి ఉన్నాడు కానీ మనస్సు లేదు అప్పుడు జ్ఞానం కలగదు మీరు ఫలానా జ్ఞానం కలగదు కాబట్టి మనస్సు పెట్టి చూస్తేనే రూపం తెలుస్తుంది మనస్సు పెట్టి వింటేనే శబ్దం తెలుస్తుంది అడిగితే తెలియదు ఇప్పుడు మీరు పాఠం జరుగుతుండగా మీ మనస్సు ఎక్కడ ఉందనుకోండి ఏదో ఆయన ఏదో గోళకంగా చెప్పిపోతున్నాడు అని అనిపిస్తుంది తప్ప ఏం చెప్తున్నాడో మీకు తెలియదు ఎందుకంటే మీ మనస్సు వేరే ఇంకో చోట ఉన్నది కనుక మళ్ళీ వాపస్ వస్తే ఓహో ఏదో మనస్సు గురించి చెప్తున్నట్టున్నాడు అయినా అని తప్పమని ఆ జడ మనస్సులో ఆత్మ చైతన్యం ప్రతిఫలించి మనస్సు జ్ఞానము గలదిగా భాషిస్తుంది అలా ఇప్పుడు సర్వమునందు ఆత్మ చైతన్య ప్రతిఫలనం ఉంటుంది అదే ఈశ్వరుల యొక్క అనుగ్రహం అంటే కాబట్టి ఆ అంశము ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అట్ సచ్ అలా యాక్సెప్ట్ చేసి మనం ఇక్కడ ఇంద్రియాణం మనస్సుమే చంద్రుడు కూడా జడమే చంద్రుడు జడము కానీ జడమనేది ఏదీ లేదు ఆ జడమునందు కూడా చైతన్యము ప్రతిఫలనము గలదు ఇన్ దట్ కాబట్టి ఇది మనస్సు ఏకాదశ ఇంద్రి ఏకాదశం మనశ్శాత్ర అట్లా అంటే ఇంద్రియ సముదాయం ముందు పదకొండోది మనస్సు ఆ మనస్సును మనం ఈశ్వరునికి సమర్పించాలి మయ్యేవ మన ఆధత్స్వ అని వస్తుంది ఇలాంటి మాటలు మీకు గీతలో వినపడతాయి దానికే ఏకాదశి అని వచ్చింది ఏకాదశి అంటే మనస్సుని పదకొండవది ఈ పదితో పాటు మనస్సుని ఇస్తే పది ఇచ్చేసినట్టే మనస్సుని ఇచ్చేస్తే సంచి ఇచ్చేస్తే సంచిలో ఉన్నవన్నీ ఇచ్చేసినట్టే కాబట్టి మనస్సుని కనుక మీరు దేవుడికి సమర్పిస్తే ఇంకా చెవులు కళ్ళు ముక్కు ఇవన్నీ వేడివిడిగా సమర్పించక్కర్లా పదకొండవది అంచేతనే ఏకాదశి వ్రతం పదిహేను రోజుల్లో ఒక్కరోజు మీరు మిగతా సంసార కార్యాలన్నీ కట్టి పెట్టి ఆ మనస్సును ఈశ్వరునికి సమర్పించడు మనస్సును ఈశ్వరునికి సమర్పించాలంటే భోజనం చేసేస్తే మనస్సులో ఉండే తమో గుణాలు ఎక్కువైపోతుంది భోజనం చేస్తే మనస్సులో తమో గుణం మెరిగిపోతుంది భోజనం అయిన వెంటనే మీకు ఎలా ఉంటుంది మధ్యాహ్నం బాగా హెవీగా భోజనం చేశారనుకోండి ఎలా ఉంటుంది ఎండలో భోజనం అయిన పెట్టేదో ఎలా కొంచెం కొనుకుపాట్లు పడ పడుతున్నట్టుగా డల్గా ఉండదు అదే తమో గుణం ముఖ్యంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ మళ్ళీ పువ్వులు దాంట్లో అన్నమని పేరు పెట్టి కార్బోహైడ్రేట్ హెవీగా పుచ్చుకున్నారనుకోండి మీరు తమో గుణం కాబట్టి ఈశ్వరుడికి సమర్పించేప్పుడు తమో సమర్పించకూడదు ఇంకా సమర్పించడమే ఉండదు అలాగే రజోగుణం కూడా ఉండకూడదు సత్వగుణం ఉండాలి ఇంకైతే చేయాలి ఇందులో ఆహారాన్ని మానేయాలి రెగ్యులర్గా తినే ఆహారం మానేసి కేవలం ఫలము తింటే ఫలహారము అని ఫలహారము అంటే ఉప్మాటంగా ఉప్మాటే ఫలహారం ఎలా అవుతుందండి అంటే ఉండుకుని దాంట్లో కొంచెం ఉల్లి వెయ్యి అవన్నీ వేసుకుని కారం అన్నీ వేసుకుని మళ్ళీ టొమాటో చట్నీ వేసుకుని తింటే దానికి ఉంటే ఫలహారము అని పేరు అది ఉపచారం ఫలహారము అంటే పండును తినుక వాటెవర్ సో మొత్తానికి ఆగాడ ఆహారం లైట్గా తీసుకుని ఆహారం కనుక లైట్గా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే అలర్ట్గా యాక్టివ్ కాదు మనస్సు యాక్టివ్గా ఉండకూడదు అలర్ట్గా ఉండాలి కోచిలా ఉండకూడదు ఎలర్ట్గా సావధానంగా ఉండాలి అటువంటి సావధానమైన మనస్సుతో ఆ రోజు నాడు ఇది ఏకాదశము కనుక ఆ మనస్సుని ఈశ్వరులకు సమర్పించుట అంటే ఏమిటి చేస్తారు ఆ రోజు ఈ తోట తిరగడం మానేసి ఇంటి దగ్గరే ఉంటారు ఏకాంతంలో ఉంటారు ఆ రోజు ఈశ్వరునికి సంబంధించినటువంటి శ్రవణం వలన ఇది ధ్యాసనములు అంటే ధ్యానము చేసుకుంటారు అది మనస్సును సమర్పించటం దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏకాదశి వ్రతం వాట్ సో దట్ ఈస్ ది మైండ్ ఆ మైండ్ ఇంద్రియముల సముదాయంలో ఆ మైండ్ అనేటువంటి అంతరింద్రియం ఏది అది నా విభూతి చూడండి ఇప్పుడు ఈశ్వరుడు ఎంత దగ్గరగా ఉన్నాడు సో చూడండి ఈశ్వరుడు మౌంట్ కైలాస్ మీద ఉన్నాడు అని చెప్తే మీరు ఇప్పుడు మౌంట్ కైలాస్ ఎక్కడికి వెళ్తారు వెళ్ళలేదు ఈశ్వరుడు హృదయంలో మనోరూపంగా మనస్సు విరూపంగా ఉన్నాడు అంటే అబ్బా అంత సరళంగా ఉన్నాడా అని దాని ఎందు మీకు రుచి కలగకపోవచ్చు ఈ సమస్య నేను ఒకసారి మనవి చేశాను సరళంగా రుచి కఠినం నా పక్ష్యత కఠినమైనది అరగదు సరళమైనది రూచించదు అలా ఉండకూడదు కాబట్టి చాలా సరళమైనటువంటి విషయం మనస్సు ఈశ్వరుని యొక్క విభూతి మీరు ఆ మనస్సును దర్శించండి ఈ మనస్సు ఈశ్వరుని విభూతి అని మనస్సును దర్శించండి అప్పుడు ఆ మనస్సులో ఈ సాంసారికములైన సంకల్ప వికల్పములు ఏవీ ఉండవు అవన్నీ కూడా జారిపోతాయి కేవలము ఈశ్వర భావనే నిధులు ఉంటుంది కాబట్టి మనస్సుని అలాగా సడలంగా మనం హ్యాండిల్ చేయాలి ఎప్పుడైనా మీరు ధ్యానం చేసినప్పుడు మనస్సు నిలవదు నిలవదు ముఖ్యంగా మీరు మామూలుగా ఇంటి పనులు లేదా మార్కెట్ పనులు చేసుకుంటున్నప్పుడు మనస్సులోకి ఎప్పుడు రాని ఆలోచనలు కూడా ధ్యానం చేసుకోవడానికి కూర్చోగానే వస్తాయి మామూలుగా మీరు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇన్ని ఆలోచనలు రానే రావు ఏదో వంకాయలు బీరకాయలు ఎవరు కొనుక్కుని ఇంటికి కాముగానే వస్తారు మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది కానీ ధ్యానం అని మీరు పీఠం వేసుకుని అది అలా కల్లోలంగా ఉంటుంది మనస్సు మన లక్షణం అని కాబట్టి అది గుర్తించాలి ఓహో ఇలా ఉంటుందా మనస్సు అని గుర్తించాలి ఆ గుర్తించేప్పుడు మనస్సు మీద విసుక్కోకూడదు తిట్టుకోకూడదు అందుకోసం అది అది అభ్యాసం చేయటం కోసం నేనేమంటూ ఉంటానంటే చిరునవ్వుతో దాన్ని చూడు అంటాను ఎందుకంటే చిరునవ్వు ఉన్నప్పుడు కోపం తాపం ఉండవు చిరునవ్వు యొక్క మహిమది కాబట్టి చిరునవ్వుతో ధ్యానం చేసేప్పుడు మనస్సుతో పరుగులు తీసుకుంటే ఓ ఇట్ ఈస్ మైండ్ దిస్ఈస్ హౌ ఇట్ ఈస్ అని మీరు సాక్షిగా ఉండాలి తప్ప దాంతో మీరు ఐడెంటిఫై అయ్యి అది పరుగులు తీసుకోండి అంటే అర్థం నేనే పరుగులు తీస్తున్నాను అనుకుని మీరేం పరుగులు తీయరు మనస్సే పరుగులు తీస్తుంది మీరేం పరుగులు తీయరు మీరు కదలరు వస్తారు మీరు కుటస్థంగానే ఉంటారు కానీ అజ్ఞానం చేత నేనే పరుగులు తీస్తున్నానని భ్రమపడి నేను అయోగ్యున్ని ఆ భాగ్యుణ్ణి నాకు ధ్యానం కూడా కుదరట్లేదు జపం కుదరట్లేదు అని తిట్టుకుని అలా ఉండకూడదు అలాంటి ఫ్రస్ట్రేషన్ని అసలు దరిదాపులకి రానివ్వకూడదు కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది ఒక ఘర్షణ నిర్మాణం అవుతుంది అలాంటి ఘర్షణ నిర్మాణం కాకుండా చూసుకోవాలి ఇది కూడా ఒక విభూతి ఎప్పుడైనా కోచింగ్ చూశారా మీరు ఎంత చలాకీగా ఎంత ఎగ్జైర్గా ఉంటుందంటే అది అది అంతవరకు అలా కూర్చుని ఉంటుంది తక్కువ మన జంప్ చేస్తుంది ఆ జంప్ చేసినప్పుడు మీరు చూసి తీరాలి ఆ జంప్ ఇట్ ఇట్ మేక్స్ సచ్ జంప్ పిసరంత్ ఉంటుంది జానది ఉంటుంది కానీ పది నిజాలు అండ్ మీరు కళ్ళు మూసి పెంచినప్పుడు దూకేస్తుంది అలా అలవోకగా దూకేస్తుంది దీనికి భగవంతుడు గొప్ప విభూతి ఇచ్చాడు దీనికి అని కోటి ఒక విభూతి కోటి వంటి మనస్సు ఇంకో విభూతి కాబట్టి దీంట్లో తిట్టుకోవాల్సింది మీరు ఏమీ లేదు అలా సాక్షిగా దాన్ని దర్శించుటాయి దీంట్లో ఇంకో రహస్యం ఉంది నేను చెప్పిన ఈ ప్రిన్సిపుల్ మీరు అప్లై చేస్తే మీ మనస్సు చాలా ప్రశాంతంగా తయారైపోతుంది అది దాన్ని కంట్రోల్ చేయటం అనే ఒక ఇష్యూవే లేకుండా అయిపోతుంది మీరు ట్రై చేసి చూడండి కొంత అభ్యాసం చేయాల్సి ఉంటుంది కొంత విసుక్కోకుండా అభ్యాసం చేసినట్లయితే మనస్సు చాలా ప్రశాంతంగా తయారవుతుంది ఒకవేళ మనస్సు ప్రసన్నంగా తయారైందనుకోండి సపోజ్ అప్పుడు ఏమిటవుతుంది ఏమవుతుందంటే మనసు యమనీ భావే ్రహ్మ సంపద్యతే కదా అనే మాండుక్య కారిక గౌడపదాచార్యులు మనస్సు మనస్సు కాకుండా పోవాలి అమనీ భావే ఈ అమనీభావ అన్నదాన్ని స్వామి చమే ఆనందజీ మహారాజ్ చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి నో మైండ్ హుడ్ అని ట్రాన్స్లేట్ చేశారు నో మైండ్ హుడ్ మైండ్ బికమ్స్ నో మైండ్ హుడ్ అక్వైర్స్ నో మైండ్ హుడ్ అంటే ఏంటి మనస్సు అంటే ఏమిటి చాలా చల్లా చెద్దరుగా సంకల్ప వికల్పాలు ఉండడమే మనస్సు అనగా ఆ సంకల్ప వికల్పాలన్నీ చల్లారిపోయాయి అనుకోండి అంటే దీని అర్థం ఏంటి కోతి కోతి కాకుండా అయిపోయినప్పుడు అన్నప్పుడు అంటే కోతిలాగే ఉంటుంది కానీ అలా కోతి కోతి కాముగా అయిపోతుంది కోతి కాముగా అయిపోతే దాన్ని చూడ వేస్తుంది కదండి సో అదే అంతకాను కోతి అని చూడ బుచ్చట వస్తుంది నేను ఎవరికో విద్యార్థికి ఏదో ఏదో ఏదో ఈ వేదమంత్రాలు ఏదో సంత చెప్తున్నా చెప్తుంటే వాళ్ళు చెప్తారు కదా అలాగే సొంత చెప్తుంటే నాకు సడన్గా అటికేసి చూస్తే అక్కడ కోతి కూర్చుని ప్రశాంతంగా కూర్చుని అది అంతకుముందు ఏదో అడ్కుండా ఏదో తిండి అలా కూర్చుని అలా జాగ్రత్తగా మన మంత్రమే వింటూ ఉందా అనిపించింది అది బహుశా అదేదో కాదావి లేదు కానీ ఇంత కామ్గా కూర్చుందంటే ఎంత బాగుంది కోటి ఇంత ఇంత ప్రశాంతంగా ఉందే ఇది అని ఆశ్చర్యమే అనిపించింది మనస్సు కూడా వచ్చింది సంకల్ప వికల్పాలన్నీ తొలగిపోయి ఎప్పుడైతే ప్రశాంతంగా అయిపోతుందో మనసో భావే బ్రహ్మ సంపద్యతే పదా ఆ మనస్సు కాస్త పరబ్రహ్మైపోతుంది ఎందుకంటే మనస్సు అంటే చలనం కెరటము కెరటము చల్లారిపోతే తరంగము చల్లారిపోతే ఏమవుతుంది సరస్సు అయిపోతుంది సముద్రం అయిపోతుంది కెరటములు చల్లారిపోతే సముద్రం అయిపోతుంది ఇంకేముండదు సముద్రం తప్పింకేముండదు అలాగే మనస్సు కాంగా అయిపోతే ఈ జీవుడు ఈ జీవభావము వాడి సుఖ దుఃఖాలు శోకాలు పాపాలు ఏ ద్వేషాలు ఏం భయాలు కామనలు ఏమీ ఉండవు ఇవన్నీ కూడా మనస్సు యొక్క చలనమే ఆ మనస్సు చల్లారిపోతే ఈ చైతన్యం పూర్ణంగా శుద్ధంగా నిశ్చలంగా ఏ చైతన్యము గలదో అదే బ్రహ్మంటే కాబట్టి ఇంద్రియాణం మనశ్చాస్మి అది గొప్ప గొప్ప విభూతి తర్వాత మనస్సు విభూతి అన్నారు ఇంకో హేతువు చెప్పారు ఈశ్వరుడు సముడు సమత్వం అన్నది ఈశ్వరుని యొక్క అసాధారణ ధర్మం సముడు ఇప్పుడు ఆభరణ ప్రపంచం అంతా మీరు చూసుకుంటే లక్షలాది ఆభరణాలు ఉన్నాయి వాటన్నిటికీ ఈశ్వరుడు ఎవరండి బంగారం ఎందుకండి ఎందుకో తెలుసిన సమము సర్వాభరణము సకలములైన ఆభరణములందు సమంగా వ్యాపించి ఉంటుంది సమత్వం అది దాని ఈశ్వర లక్షణం ఈశ్వరుడు సముడు నిర్దోషం హి సమం బ్రహ్మ సమముగా ఉండుట అటు అప్పు కానీ ఇటు డౌన్ కానీ లేకుండా అటు రాగము కానీ ఇటు ద్వేషము కానీ లేకుండా సమంగా ఉండడం ఈశ్వరుని యొక్క లక్షణం కాబట్టి సమత్వం ఈశ్వర లక్షణం మీరు గుర్తుపెట్టుకోండి సమత్వం అనేది ఎక్కడైనా ఉంటే అది ఈశ్వరుడే సో సమ సమూహం సర్వభూతూ మేంతేష్యోస్తిన ప్రియ తొమ్మిదో అధ్యాయంలో వస్తుంది నేను సకల ప్రాణుల ఎందు ఉన్నాము ఆ సమత్వం అనేటువంటి లక్షణం ఏది అది మనస్సు ఎందుకు వర్తిస్తుంది ఎందుకని మన ఏముంది మనస్సు యూనిటీలో ఏముంది మనస్సుంది రసంలో ఏముంది మనస్సుంది కాళ్ళు నడుస్తున్నప్పుడు ఏముంది వాటి వెనక్కల మనస్సుంది పది ఇంద్రియములుంటే పదింటిలోనూ సమంగా ఉంది కనుక మనస్సు ఆ సమత్వం అనేది ఈశ్వరుని యొక్క అసాధారణ లక్షణం కనుక మనస్సు అది విభూతి కన్ను విభూతి కాదు మనస్సుతో పోలిస్తే ఎందుకని కన్ను చూపు చూపు శబ్దాన్ని చెప్పలేదు శబ్దజ్ఞానంలో చూపు ఉండదు రసజ్ఞానంలో చూపు ఉండదు రూపజ్ఞానంలో మాత్రమే ఉంటుంది వేరే మనస్సు అయితే శబ్దజ్ఞానం రసజ్ఞానం రూపజ్ఞానం సకల జ్ఞానములు ఎందు ఉంటుంది సకల క్రియల ఉంటుంది మీరు తెలిసి చేసే క్రియలలో ఉంటుంది తెలియక చేసే క్రియలలో కూడా ఇన్వాలంటరీ మైండ్ ఉంటుంది కాబట్టి మనస్సు సర్వ ఇంద్రియములకు సాధారణము సమము గలుక ఆ సమత్వం అనేటువంటి ధర్మాన్ని పురస్కరించి పురస్కరించుకుని మనస్సునకు విభూతి స్టేటస్ లభించింది ఇంద్రియాణ మనశ్చార్స్ని ఓం పూర్ణ మిదః పూర్ణ